రెండు వందల అరవై ఆరు ఆ పన్నుల పాలి దైవము అతనే గతి దక్క ఏ పొద్దును భజించగన్ ఇతరుడు మరికలడా నిరుపాధి ఖనిజభంధుడు నిరతిశయానందుడు కరివరదుడు ఇతడేగాక ఘనుడు అధికుడు కలడా సంతత గు గుణ సంపన్నుడు సాధులకు ప్రసన్నుడు అంతర్యామి ఇతడే కాక అధికుడు మరి కలడా పరమాత్ముడు పరమపురుషుడు పరికింపగా కృపాలుడు తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా